శ్రీ మహాగణాధిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సహనా ఓం భునక్తు సహవీర్యంకరవహై తేజస్వినీతమస్ శాంతిశాంతి सो so, महति ब्रह्म स आत्मा मह अने व्याहृति आत्मा अनग व्यापक व्यापच उ ये विधानूं भूरिति व्यय लोक भुव इत्यक्ष सुवरिशोक सोई so, मूड व्याहृत मूड लोकल सूचिस् मूड लोकल की प्रतीक सो so, भू अं पृथ्वी लोका भुव अने व्याहृति अंतरक्ष लोका सुव अने व्याहृति दुलोका अं इंटरस्टर्पेस दाखी प्रतीक उ मह अने व्याहृति मह इदि आदिका आदि्य कदा मह इति मत भुव सुवरिहदि సో ఈ మహహా అనే వ్యాహృతి ఆదిత్యుణ్ణి బోధిస్తుంది ఎప్పుడైతే ఆదిత్యుణ్ణి మహహ అనే వ్యాహృతి చెప్తుందో దానికి ఆదిత్యునికి ప్రతీకగా ఉన్నదో ఆదిత్యుడు ఈ మూడు లోకల్ని వ్యాపించి ఉన్నాడు ద్యులోకంలోనూ అంతరిక్షంలోను పృథివీలోకాన్ని కూడా ఆదిత్యుడే వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి బోధించే మహహ అనే వ్యాహృతి సో భూర్భువస్సు వహ అనే మూడు వ్యాహృతులను సహజంగానే వ్యాపించి ఉంటుంది సో ఇది లోకములను ఆధారంగా చేసుకుని మహహ అనే వ్యాహృతికి వ్యాప్తిని చెప్పడమైనది భాష్యం సో లోక దేవ వేద ప్రాణాశ్చ ఇత్యన ఆదిత్య చంద్ర బ్రహ్మా అన్నభూతేన బ్రహ్మాండా కాదు బ్రహ్మాన్న బ్రహ్మ అన్న అన్నభూతేన వ్యాప్య మొత్తం శంకరులు శంకరాచార్యులు మొత్తం అక్కడ సారానంతరే ఒక్క వాక్యంలో చెప్పేశారు సో ఆదిత్యుడు ఈ మూడు లోకాలని వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆదిత్యునకు ప్రతీక అయిన మహహ అనే వ్యాహృతి భూహు భువహ సువహ అనే మూడు వ్యాహృతులను వ్యాపించి ఉంటుంది అదొకటి లోకములకు సంబంధించి ఇంకా దేవతల దగ్గరికి రండి భూరితి భువ ఇతి వాయు శువరిత్యాదిత్య సో మూడు దేవతలు ఈ మూడు దేవతలకి ఈ మూడు వ్యాహృతులు ప్రతీకలు ఇప్పుడు ఈ వ్యాహృతి చంద్రుణ్ణి బోధిస్తుంది రాత్రి సమయంలో పొగలు సూర్యుడికి ఎలాగైతే ప్రాధాన్యమో రాత్రియందు చంద్రుడి కట్టి ప్రాధాన్యం ఉన్నది మనకి సంబంధించి చంద్రుడు సెల్ఫ్ లూమినస్ బాడీ కాదు అవన్నీ సెకండరీ మనకి సంబంధించి మన జీవితానికి సంబంధించి తెల్లారితే సూర్యుడు చీకటి పడితే చంద్రుడు కాబట్టి రాత్రియందు మన మన జీవితం అంటే పొగలు రాత్రి కదండి సో రాత్రియందు చంద్రునికి ప్రాధాన్యం చంద్రుడి స్వయం ప్రకాశం కా కాదు కానీ మీకు ఆకాశంలోకి చూస్తే ఎలా అనిపిస్తుంది ఎక్కువగా బాగా ప్రకాశించేది ఎవరు చంద్రుడేగా చంద్రుడి కంటే చంద్రుడు అసలు సెల్ఫ్ లోమినెస్ కానే కాదు మిగతా నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశం కలిగినటువంటి గోళములు అవి చక్కగా తమంత తాముగా ప్రకాశిస్తూ ఉంటాయి సూర్యునిగులే కానీ మనకు అలా కనపడవుగా మనకు మినుకు మినుకు మంటూ సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా ఉంటాయి సో మనకి సంబంధించి వాటి యొక్క ప్రాధాన్యం లేదు మనకి చంద్రుడే ఈ చంద్రకాంతి ఈ మూడు లోకాలని వ్యాపించి ఉంటుంది మూడు దేవతలని కూడా వ్యాపించి ఉంటుంది దీనికి ఒక కారణం ఒకటి ఉంది అది ఏమంటే చంద్రుడు అమృత స్వరూపుడని ఆ అమృతాన్ని దేవతలు పానం చేస్తూ ఉంటారు అలాగ క్రమంగా పానం చేస్తూ ఆయన చిక్కి చిక్కి చిక్కి శల్యమైపోయి అమావాస్య నాడు కనపడకుండా పోతాడు మళ్ళీ ఆయన సావకాశంగా అమృతాన్ని తనలో నింపుకుంటాడు కాబట్టి దేవతలకి అమృతాన్ని ఇచ్చి వాళ్ళని పోషించే పూచి ఆయన చంద్రుడు నెత్తి మీద వేసుకున్నాడు సో ఆ రకంగా పొయ్యిటిక్గా మీరు తీసుకోవచ్చు కాబట్టి చంద్రమసా వావ సర్వాణి జ్యోతి గుణిమహీయంతే ప్రకాశించేటువంటి ఈ మూడు జ్యోతిష్లు కూడా మూడు దేవత జ్యోతిష్ అంటే దేవతలు దేవశబ్దానికి దివ్ ప్రకాశము అని అర్థం దివ్ కాబట్టి ఈ మూడు దేవతలు కూడా జ్యోతిష్ శబ్దం న పోషకలింగంలో ఉంటుంది కాబట్టి జ్యోతింషి అని ఉంది దేవశబ్దం పుల్లింగంలో ఉంటుంది దేవాహనుంది అదర్వైజ్ మీనింగ్ ఈజ్ వన్ అండ్ దిస్ సేమ్ చంద్రుడు అనే దేవత చేత ఈ మూడు దేవతలు వ్యాపించబడి ఉన్నారు రాత్రి సమయాన్ని మనం మనసులో పెట్టుకుంటే అంచేతనే చంద్రుణ్ణి బోధించేటువంటి మహహ అనే వ్యాహృతి భూర్భువస్సు అనే వ్యాహృతుల ఎందు వ్యాపించి ఉంటుంది అది దేవాహ ఇక వేదముల దగ్గరికి అంటే భూరితి భూరితి వా రిచ ఋగ్వేదము భూ అనేది ఋగ్వేదాన్ని బోధిస్తుంది వేదాలు మూడు ప్రధానంగా మూడంటే ఎలాగంటే రుక్కులు యజుస్సు సామ ఋక్కులు అంటే ఇంతకుముందు చెప్పాను అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను సో ఒక ఛందస్సుకి అను ఛందస్సులో ఇమిడి ఉండేటువంటి మంత్రాలకి రుక్కులు అని పేరు చేటర్ ఉంటుంది సో గాయత్రి ఛందస్సు తత్సమితురేణ్యం భృగోదేవస్యీమహి ధియో యోనఃప్రచోదయాత్ ఆ మంత్రము రుక్కు అది ఎందుకంటే గాయత్రి అనే ఛందస్సులో ఇమిడి ఉన్నది అలాగే ఇతర మంత్రాలు అనేక ఛందస్సుల్లో ఉంటాయి కాబట్టి ఆ విధంగా చండోబద్ధమైనటువంటి మంత్రములకు అంటే మేటర్లో ఫిక్స్ అయి ఉండే మంత్రాలకి రుక్కులు ఇదే రుక్కుల్ని మీరు సంగీత ప్రధానంగా గానం చేస్తే సంగీతం అంటే మీరేదో ట్యూన్ కట్టి గానం చేయడం కాదు సామవేదంలో ఒక పద్ధతిలో వాటిని గానం చేస్తారు ఆ ఈ రుక్కులు ఇవ్వే మంత్రాలు ఇవ్వే కానీ గానం చేసేప్పుడు కొంచెం సాగతీసి గానం చేస్తారు సో గానం చేస్తే వాటికే సామాలు అని పేరు గానం చేయబడతాయి తర్వాత ఛందస్సుతో సంబంధం లేకుండా కేవలము రెడ్డి గారిని లోపలికి వచ్చే మనం ఆయన చోట్లు ఏదేమో అనుకుంటారేమో ఇక్కడ చోటు ఉంది కావాల్సినంత చోటు ఇలా ఇక్కడికి వచ్చేస్తే చోటు ఉంది అక్కడ కుర్చీ ఇలా ఇక్కడికి రావచ్చు మీరు ఆ కుర్చీలో కూర్చోవచ్చు సో యజుస్సు అంటే ఛందస్సుతో సంబంధం లేకుండా కేవలము గద్యాత్మకంగా ప్రోస్ రూపంలో ఉండేటువంటి మంత్రాలకి యజుస్సు అని సో మనకి మూడు రకాల వేదభాగములు ఉన్నాయి సో ఇప్పుడు భూ అనేటువంటి వ్యాహృతి భూరితి వృచ అది ఋగ్వేదాన్ని రుక్కులని సూచిస్తున్నాయి ఋక్కు ఋగ్రూపములైన మంత్రములకు అది ప్రతీక భువ ఇది సామాని భువ అనే వ్యాహృతి సామ మంత్రాలకి అంటే గానము చేయబడే మంత్రాలకి ప్రతీక సువరితి యజుగుంషి శువ అనే వ్యాహృతి యజుర్మంత్రాలకు గద్యాత్మకమైన మంత్రములకు ప్రతీక అయితే ఇప్పుడు మహ అన్నది ఓంకారము మహ ఇది బ్రహ్మ బ్రహ్మ అంటే ఓంకారం సో మనం ఇంతకుముందు చూసాము యథాశంకునా అని పర్ణని సో పర్ణమునందు శంకు ఎలా అయితే వ్యాపించి ఉంటుందో ఆ విధంగా ఓంకారము అది సర్వ వాగ్ సర్వ వా వాంగ్మయమును కూడా వ్యాపించుంటుంది అని మనం గమనించాం కదా కాబట్టి అన్ని వాక్కులు అన్ని శబ్దములు అన్ని పదములు సర్వము ఓంకారము చేతనే వ్యాపించబడి ఉన్నాయి సర్వము ఓంకార వ్యాప్తములైతే వేదమంత్రముల గురించి చెప్పేదే ఉంది అవి కూడా ఓంకారము చేతనే వ్యాపించబడి ఉన్నాయి కాబట్టి ఓంకారమునకు ఓంకార వాచ్యమైనటువంటి పరమాత్మకు ప్రతీకంగా నిలబడే ఈ మహహ అనే వ్యాహృతి ఈ మూడు వేదములను వ్యాపించి ఉంటుంది కనుక ఓంకారము సో ఈ వ్యాహృతి ఓం భూ భువహ శుభ అనే మూడు వ్యాహృతులను వ్యాపించి ఉంటుంది అది వేద ఇక నాలుగోది ప్రాణ ప్రాణ ప్రాణములు ఇలాగా భూ ప్రాణము అంటే యూనివర్సల్ పవర్ ప్రాణం అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రాణం అంటే ఈ దేహంలో ఉండే లైఫ్ అని మాత్రం తీసుకోకూడదు ఒక సెన్స్లో అది కరెక్టే కానీ ప్రాణము అంటే అనితి చేష్టతే ఇది ప్రాణ సో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి క్రియాశక్తికి ప్రాణము అని పేరు ఇది ఇప్పుడు ఒక నక్షత్రాన్ని మీరు తీసుకున్నట్లయితే ఆ నక్షత్రము నిరంతరంగా మండుతో బోళ్ళంత ఎనర్జీని వేడిగా వేడి రూపంగా తర్వాత లైట్ కాంతి రూపంగా మొత్తం చుట్టూ బోళ్ళంత ఎనర్జీని పంపు చేస్తూ ఉంటుంది చంద సూర్య సూర్యకాంతి ఎంత ఎంత శక్తి వస్తుంది సూర్యుడి నుంచి మీ ఊహగా కూడా అందదు ఈ మొత్తం ప్లానిటరీ సిస్టంలో ఉండే శక్తి అంతా సూర్యుడి నుంచే వస్తుంది సో ఈ విధంగా ప్రతి నక్షత్రము కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి యొక్క కేంద్రంగా మనకి కనపడుతూ ఉంటుంది సో ఈ నక్షత్రములు కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ తోటి నుండి ఉన్న గెలాక్సీస్ ఈ గెలాక్సీస్ అన్ని నిరంతరంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి ఏది స్థిరంగా లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పల్సేటింగ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ అ స్టాటిక్ ఇన్ ది యూనివర్స్ ఇట్స్ ఎ వెరీ డైనమిక్ యూనివర్స్ వెరీ డైనమిక్ సో ఆ విధంగా గ్రహములతో మొదలుపెట్టి గోళములతో నక్షత్రములతో మొదలుపెట్టి మీరు భూలోకానికి రండి భూలోకంలో ఏది స్థిరంగా ఉంది భూమి కూడా తనంతా తాను చుట్టూ తిరుగుతోందంటే ఎంత శక్తి ఉంటుందండి అంత పెద్ద గోళము అలా తన చుట్టూ తాను తిరిగేస్తూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుందంటే ఎంత శక్తి అండి ఓ బండరాయిని ఓ చోట నుంచి ఓ చోట కదపాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుందే అలాంటిది ఇంతటి భూగోళం సూర్యుడు చుట్టూ తిరుగుతోంది సో ఈ భూమి కూడా ప్రతి పదార్థము నిరంతరముగా చలనము నుండి చలనము లేని వస్తువు లేనేలేదు ఇక యాటమ్ లెవెల్ దగ్గరికి వస్తే మీరు అక్కడి నుంచి మహతో మహీయాన్ దగ్గర దగ్గరికి వస్తే యాటంలో కూడా బోల్డ్ అంత చలనం మీరు ఊహ ఊహించలేరు యాటంలో ఉండే ఫోర్సెస్ అక్కడ ఉండే చలనము మీరు క్యాల్కులేషన్ చేస్తే ఆశ్చర్యపోతారు భూమి చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా ఎంత ఫోర్స్ ఉంది అని అక్కడ క్యాల్కులేట్ చేసి యాటంలో ఫోర్స్ని క్యాల్కులేట్ చేస్తే ఆ క్యాల్కులేషన్స్ సిమిలర్గా ఉంటాయి చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి యాటంలో అంచేతనే యాటమ్ని బ్రేక్ చేస్తే మీకు యాటమ్ బాంబులో ఎంత ఎనర్జీ వస్తుంది సో ఒక గ్రామ్ యురేనియంను మీరు బ్రేక్ చేయగలిగితే ఒక సూర్యుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినంత ఎనర్జీ వస్తుంది సో యాటంలో ఉన్న ఎనర్జీయే కదండి వచ్చేది కాబట్టి మీరు మా అనోరణీయాన్ని దగ్గర వరకు కూడా సమస్త జగత్తు ఒక అత్యద్భుతమైనటువంటి క్రియాశక్తి యొక్క ప్రకట రూపము తక్కు మరి కాదు మన దేహము మన దేహంలో ఎంత నిరంతర చలనము ఆ గుండి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిసినా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎనిమిది వందల మిలియన్ పర్యాయములు కొట్టుకుంటుంది అని వాళ్ళు ఏదో క్యాల్కులేషన్ చేసి చెప్తారు నేను ఎక్కడో డాక్టర్ ఆఫీస్లో చార్ట్లో చూశాను ఆ నెంబరు సరిగ్గా గుర్తుందో లేకపోతే ఇంకా ఎక్కువ నెంబరు కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ సో ఆ గుండె అలా అన్నిసార్లు కొట్టుకుంటుంది ఎంత చలనము రక్తము అలాగా ఒక నైలు నది ఒక సంవత్సరంలో ఎంత జలాన్ని ప్రవహింపజేస్తుందో అంతకంటే ఎక్కువ ప్రవాహం ఇక్కడ ఈ దేహంలో రక్త ప్రవాహం జరుగుతూ సో ఈ విధంగా సర్వత్రా కూడా క్రియాశక్తి అత్యద్భుతమైనటువంటి క్రియాశక్తి ప్రకటంగా మనకి కనపడుతూ ఉంటుంది ఒక చెట్టు పెరుగుతోందన్న ఒక పక్షి ఎగురుతోందన్న ఒక పశువు కదులుతోందన్న వీటన్నిటి ఎందు కూడా ఆ అద్భుతమైనటువంటి సర్వ జగద్వ్యాపకమైన క్రియాశక్తియే ప్రకటమగుచున్నది ఆ క్రియాశక్తికి కొన్ని పేర్లు ఉన్నాయి మీరు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఆ క్రియాశక్తికే సూత్రాత్మ అని పేరు ఎందుకంటే సర్వ జగత్తుని కూడా సూత్రరూపంగా ఒక మాలలో ఉండే పుష్పాలని దారం ఎలా అయితే కట్టి ఒక చోటకి చేర్చి మాల అనే ఆకారాన్ని ఇస్తుందో అదేవిధంగా ఈ జగత్తునంతని కూడా ఒక బ్రహ్మాండము కాస్మాస్ రూపంగా నిలబెట్టినటువంటి ఆ తత్వమే ప్రాణశక్తి ఆ క్రియాశక్తి ఆ క్రియాశక్తి వలననే ఈ జగత్తు ఈ రూపంగా నిలిచి ఉండదు సో ఆ క్రియాశక్తి లేకపోతే జగత్తు ఇలా ఉండదు కేయాస్ అయిపోతుంది కాస్మాస్లా ఉండదు కాబట్టి దానికి సూత్రాత్మ అని సూత్రరూపంగా జగత్తును నిలబెట్టినది అనే అభి అనే భావనలో దానికే సూత్రాత్మ అని పేరు హిరణ్య గర్భ అని ఎక్కువగా అనరు ఎందుకంటే హిరణ్య గర్భలో జ్ఞానశక్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది సూత్రాత్మ అంటే ప్రాణశక్తి క్రియాశక్తికి ఎక్కువ ప్రాధాన్యం సో ఈ సూత్రాత్మ దానికి ఇంకో పేరుంది ఆ పేరే ప్రాణ ప్రాణం అంటే మీరు మరో సెన్స్లో ప్రాణాన్ని వాడచ్చు పాడడంలో తప్పులేదు కానీ సందర్భాన్ని బట్టి ఆ సెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి సో ప్రాణ అంటే సకల జగత్తును వ్యాపించి ఉండే క్రియాశక్తి మహ ఇది సో వై సో ఎనివే ఇది ఇది ప్రాణము క్రియాశక్తి ఓకే ఇప్పుడు ఈ దేహం దగ్గరికి రండి దేహం దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఆ క్రియాశక్తే ఒక విశిష్టమైన రూపంలో ఇక్కడ ప్రకటమవుతోంది నేను ఊరికే ప్రాణము అంటే మీకు యూనివర్సల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఈ ఉపాధిలో ఆ ప్రాణమే ఉన్నది సమస్త ఉపాధుల ఎందు ఆ ప్రాణమే ఉందండి అన్ని చోట్ల అదే ఎలక్ట్రిసిటీ ఉందండి ఇంక రకాల ఎలక్ట్రిసిటీలు అయిన మీరు అనుకోవచ్చు అమెరికాలో ఎలక్ట్రిసిటీ వేరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వేరేనే అది కూడా తప్పే ఎందుకంటే అమెరికాలో ఎలక్ట్రిసిటీ సూర్యుడి నుంచే వచ్చింది ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ సూర్యుడి నుంచే వచ్చింది ఎక్కడున్నా అదే శక్తి సో ఆ ప్రాణశక్తియే ఈ ఉపాధి ఎందు ఈ దేహమునందు ఒక అనేక కార్యాలను అది నిర్వహిస్తూ అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం కార్యాన్ని నిర్వహిస్తుంది చేతిలో ఓ రకంగా పనిచేస్తుంది కాల్లో ఇంకో రకంగా పనిచేస్తుంది ఫ్యాన్లో ఓ రకంగా పనిచేస్తుంది బల్బులో మరో రకంగా పనిచేస్తుంది టీవీలో ఇంకో రకంగా పనిచేస్తుంది టెలిఫోన్లో ఇంకో రకంగా పనిచేస్తుంది అదే ప్రాణశక్తి సో ఎనీవే సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటుంది ఆ వ్యాపారాన్ని బట్టి దానికి వేరు పేర్లు కూడా పెట్టచ్చు ఉదాహరణకి ఫ్యాన్ అని ఫ్యాన్ అనే పేరు దేనికి ఆ ఎలక్ట్రిసిటీ ఒక ఉపాధిలో చేసే విశిష్టమైన వ్యాపారాన్ని బట్టి ఆ పేరు వచ్చింది అంతే కదండి అదేవిధంగా మీరు గాలిని విడిచిపెట్టారు అనుకోండి ఆ వ్యాపారానికి ప్రాణము పేరు మళ్ళీ అదే ప్రాణశబ్దాన్ని వాడుతున్నాం చూడండి యూనివర్సల్ శక్తికి ప్రాణము అనే పదాన్ని వాడాం మళ్ళీ ఇక్కడ గాలిని విడిచిపెట్టడం ఈజ్ అ వెరీ స్మాల్ ఫంక్షన్ దీనికి కూడా ప్రాణం అనే పద పదాంతో దానికి వ్యవహారం కాబట్టి మీరు అంటే ఆ ప్రాణమే ఇక్కడ ఈ ప్రాణ రూపంగా ప్రకటనైనది కానీ ఆ పదముల యొక్క అలా ఉన్నది యు హెవ్ టు యు హెవ్ టు రికగ్నైజ్ ద ద డిఫరెన్స్ గాలిని లోపలికి పీల్చేత చూడండి అది అపానము ఇక గాలిని పేల్చకుండగా విడిచిపెట్టకుండగా హోల్డ్ చేశారనుకోండి హోల్డ్ చేస్తారు ఆ హోల్డ్ చేసేదాన్నే వ్యానము మీరు ఎప్పుడైనా ఆలోచించండి బరువెత్తాలనుకోండి బరువు ఎత్తే ఎప్పుడు ఆ బరువుని ఎత్తే సమయంలో గాలిని పీలుస్తారా విడిచిపెడతారా ఇది చేయరా అది చేయరు గాలిని బంధించి బరువుని పైకెత్తుతారు సో దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ మాట్లాడేప్పుడు కూడా అంతే గాలిని పీల్చుకుని మాట్లాడేసి తర్వాత గాలిని విడిచిపెడుతూ ఉంటారు సో ఎనీవే ఈ బలవత్ కార్యము యానము అంటే బలవత్ కార్యము అంటే బలమును వినియోగించి చేసే పని ఆ సందర్భంలో ఆ ప్రాణ వ్యాపారం ఏదైతే కలదో దానికి బలవత్ కార్యము అని పేరు సరిగ్గా లేదండి ఇప్పుడు బాగుంది ఓకే అలా ఉంచేయండి సో ఇప్పుడు రీసౌండ్ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు బాగా ఉండొచ్చు ఇప్పుడు కొంచెం తగ్గించండి ఓకే సో అది వ్యానము బలవత్కార్యము బలవత్కార్యము అంటే బలమును ఉపయోగించి చేసే కార్యము అని అర్థం సో ఈ బలవత్కార్యమే వ్యానము ఇప్పుడు ఈ వ్యాహృతులను ఆ మూడు వ్యాపారాలకి ప్రతీకలుగా పెడుతున్నారు భూరితివ భూరితివై ప్రాణ భూవ ఇత్యపాన సువరితివ్యాన ఇప్పుడు ఈ మూడు వ్యాపారములు మీరు భోజనం చేస్తూ ఉన్నంతసేపే ఉంటాయి భోజనం మానేశారనుకోండి ఈ వ్యాపారాలు క్రమంగా తగ్గి అసలే అంతరించిపోతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశపెట్టి మీరు లీడ్స్ని కలిపేస్తే ఫ్యాన్ తిరిగిపోదు అక్కడ ఆ కాయలు ఉండాలి ఆ కాయల్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించేందుకు తగ్గట్టుగా కాయలు ఉండాలి ఆ కాయలు తెగిపోయింది అనుకోండి ఫ్యాన్ తిరుగుతుందా ఫ్యాన్ తిరగదు ఎందుకు తిరగదు ఎందుకంటే ఆ ఆ శక్తిని తనలో ప్రకటించే సామర్థ్యాన్ని ఆ ఉపాధి కలిగి ఉండాలి ఉపాధి సామర్థ్యం లేదనుకోండి శక్తి ఉంటుంది కానీ ఏమి ఉపయోగం ఇప్పుడు సూర్యకాంతి పడింది అనుకోండి కాగితం కాలిపోదు కాగితం వండదు కానీ అదే సూర్యకాంతిని మీరు భూతత్వంతో ఫోకస్ చేసి పెడితే కాగితం వండుతుంది సో ఆ రకంగా ఫోకస్ చేసేటువంటి ఒక ఉపాధి ఉంటేనే అక్కడ మంట వస్తుంది లేకపోతే వంట రాదు ఆ శక్తి అలాగే ఉంటుంది సో అదేవిధంగా మీరు ఆ ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు ఫ్యాన్ లోపలికి అక్కడ కాయలు కనుక కరెక్ట్ కండిషన్లో ఉంటే అప్పుడు తిరుగుతుంది ఎదుటి తిరగదు అలాగే ఇక్కడ కూడా ఈ ఆర్గానిజమ్ ఆ ప్రాణశక్తిని ప్రకటించాలి అంటే ప్రతిఫలించాలి అంటే ప్రతిఫలనముగా చెయ్యాలి అంటే ఆర్గానిజం సరైన కండిషన్లో ఉండాలి ప్రాణశక్తి అపానశక్తి వ్యానశక్తి అనే మూడు శక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ మూడు శక్తులు ఆ సర్వ జగద్వ్యాపకమైన ప్రాణశక్తి నుంచే వస్తాయి సూత్రాత్మ నుంచే వస్తాయి కానీ ఎప్పుడొస్తాయి ఈ ఆర్గానిజము మంచి కండిషన్లో ఉన్నప్పుడు వస్తాయి ఆర్గానిజం మంచి కండిషన్లో ఉండడం ఎప్పుడు ఉంటుంది ఇది ఉపాధి అన్నమయమైన ఉపాధి అన్నముతోటి నిర్మాణమైన ఉపాధి కేవలము అన్నంచే ఫుడ్ బాడీ అంటారు దీన్ని ఫుడ్ బాడీ కే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ బాడీ ఎందుకని తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు తల్లి తిన్న ఆహారాన్ని తీసుకుని ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యి మళ్ళీ జన్మించిన తర్వాత కంటిన్యూస్గా ఫ్యారెక్స్ మొదలైనటువంటి పుష్టికరమైన ఆహారమును భుజించి ఒక కేజీ శిశువు డెబ్బై కేజీలు మనిషి అయ్యాడు సో ఇదంతా ఫుడ్ బాడీ ఇట్ ఎంటైర్లీ ఫుడ్ బాడీ సో ఈ అన్నమయమైనటువంటి ఉపాధి ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఈ ఫ్యాన్ అంటే కాపర్ కాయిల్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఫ్యాన్ ఈజ్ కాపర్ కాయిల్ ఆ కాపర్ నిల్లా ఇలా చుట్ట కింద ఉంటుంది దట్ ఈజ్ ఫ్యాన్ దాంట్లోకి కరెంటు పాస్ అయితే అది గిరగిర తిరుగుతుంది అప్పుడు మీరు రెక్కలను అటాచ్ చేయొచ్చు రెక్కలు ఈజ్ నాట్ దట్ ఈజ్ సెకండరీ ప్రైమరీ ఈజ్ దట్ కాయిల్ అదేవిధంగా అన్నము అన్నము అంటే ఆహారం సో ఆహారమయమైనటువంటి ఉపాధి కనుక ఇక్కడ ప్రాణము చక్కగా రిఫ్లెక్ట్ యూనివర్సల్ పవర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఆహారమయమైన దేహము కండిషన్లో ఉండాలి ఆర్గానిజం మస్ట్ బీ గుడ్ ఆర్డర్ అంచేతను ఈ ప్రాణాపాన వ్యానములు అనే మూలంలో ఉపాధి వైపు నుండి ఏది ప్రధానంగా ఉన్నది అన్నము అన్నం భోజనం ఆహారం ఈ మహహ అనే వ్యాహృతి ఆ బోధిస్తుంది మహా ఇత్యం సో ఎప్పుడైతే అన్నము నాకు ప్రతీక మహ మహహ అనే వ్యాహృతి కలదో అది భూభువ శువహ అనే మిగిలిన ప్రాణ వ్యాపారములను వ్యాపించి ఉంటుంది వీడు అన్నం తినలేదు అనుకోండి గాలి పేల్చడం కూడా క్రమంగా తగ్గిపోతుంది గాలి విడతడం తగ్గిపోతుంది ముందు వ్యాన కార్యం ముందే ఆగిపోతుంది అన్నం తింటుంటే కడుపు నిండా భోజనం చేస్తే అన్నీ బలంగా ఉంటాయి కాబట్టి అన్నే నవావసర్వే ప్రాణామహీయంతే మొత్తం ప్రాణవ్యాపారాలన్నీ అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి అన్న రూపంగా ఈ మహహ ఉన్నది సో ఈ రకంగా ఇప్పుడు మహహ అక్కడ మీరు వాక్యం చూడండి లోకాహ దేవాహ వేదాహ ప్రాణాశ్చ నాలుగు ఇవి మహస్సు చేత మహా వ్యాహృతి చేత మహా ఇత్యనైన వ్యాహృత్యాత్మన ఎటువంటి వ్యాహృతిది ఆదిత్య రూపంగా ఉండి లోకములను ఆదిత్య చంద్ర బ్రహ్మ అన్నభూజేన అని ఉంది కదా ఆదిత్య రూపంగా ఉండి లోకాలను వ్యాపించింది చంద్రరూపంగా ఉండి దేవతలను బ్రహ్మ అంటే ఓంకార రూపంగా ఉండి వేదములను అన్న రూపంగా ఉండి ప్రాణాపాన వ్యానములు అనేటువంటి క్రియాశక్తి వ్యాపారములను వ్యాపించి ఉన్నది ఇది వ్యాప్యంతేయ అంచేతనే మహా అనే వ్యాహృతి ఆత్మ వ్యాపక మొత్తం హోల్ అనువాకం అంతా కవర్ అయిపోయింది ఇప్పుడు చదివేద్దాం అత అంగాన్ని अवयवाहता ब्रह्मांड ब्रह्मांडे महहा अने व्याहृति आदि्यु सो ई आदि चुट्ट भू भुव सु अने लोक व्यापना एलागते देहमु हृदय प्रधान स्थान ఈ హృదయం చుట్టూ మొత్తం బాడీ అంతా వి విస్తరించి ఉన్నది హృదయం సక్రమంగా ఉంటే బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది హృదయంలో తేడా వస్తే బాడీ అంతా కూడా ఇబ్బందులు కూడా సో అదేవిధంగా సో అంగానే అన్యా దేవత సో ఇతర దేవతలు అంగములు ఆదిత్యుణ్ణి మీరు సెంట్రల్ పాయింట్గా పెట్టుకుంటే మహహాతోకి రండి మహహా సెంట్రల్ పాయింట్ భూహు భువహా శుభ దానికి అంగములు దానికి మీరు వేద లోకాలకు అప్లై చేయండి భూ భువ సువ అంటే అయం లోక అంతరిక్ష లోక సువర్లోక ఈ మూడు ఆదిత్యునికి అవయవములు వంటివి ఆదిత్యుడు సెంట్రల్ పాయింట్ ఓకే అంగా అంగాని అన్యా దేవత దేవతాశబ్దం ఆయన అంటున్నారు అందము దేవతాగ్రహణం ఉపలక్షణార్థం లోకాదీనాం సో దేవత అనే శబ్దం చేతను లోకములు వేదములు ప్రాణములు అనే మిగతావి కూడా మీరు తీసుకోవాలి ఇక నాలుగు ఉన్నాయి కదండి ఏమిటి నాలుగు దేవతలు దేవాహ లోకాహ వేదాహ ప్రాణ ఇక్కడ అంగాన్యన్యా దేవత అని దేవత ఉంది మీరు ఆ దేవతా శబ్దాన్ని బట్టి అంగాన్యన్యా వేదాహ అంగాన్యన్యా ప్రాణాహ అంగాన్యన్యాహ ప్రాణాహ అన్యాహ అనకూడదు అన్యే ప్రాణశబ్దములి సో అంగాన్యన్యాహ అని ఈ విధంగా ఆ సందర్భాన్ని బట్టి ప్రతి దానికి మీరు అప్లై చేసుకోవాలి దేవతాగ్రహణము ఉపలక్షణము ఉపలక్షణం అంటే నాలుగున్న నాలుగున్న చోట ఒకదాన్ని చెప్తే ఆ ఒకదాన్ని బట్టి మిగతా మూడు కూడా అటువంటి దాన్ని ఉపలక్షణము అంటారు దగ్గరగా ఉండి దాన్ని వాటిని సూచిస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఆదిత్యుడు ఆదిత్యుడు చుట్టూ భూభువహ శువహ లోకములు అంగములుగా ఉంటాయి చంద్రుడు చుట్టూ వాయువు అగ్ని ఆదిత్యుడు అనే దేవతలు అంగములుగా ఉంటారు బ్రహ్మ అనగా ఓంకారము చుట్టూ రుక్ యజుహు సామా అనే మూడు రకముల మంత్రములు అంగములుగా ఉంటాయి అన్నము చుట్టూ మీరు తినే ఫుడ్ మెటీరియల్ చుట్టూ ఆహారము దాని ఆహారం యొక్క సూక్ష్మాంశము అంటే అరిగించుకోబడి ఆ న్యూట్రిషన్ అంతా మీ శరీరంలో వెళ్తుండే ఆ న్యూట్రిషన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ ప్రాణ అపాన వ్యాన అనే ప్రాణములు అనే మూడు ప్రాణకార్యములు ఉంటాయి సరిపడింది కదండి సో అన్యాహ దేవత అంగాని ఇప్పుడు మహర్షుకి అంగాలు ఏమిటి భూ భువ సువ మహర్స్సు సెంట్రల్ పాయింట్ మూడు అంగాలు రైట్ ఆదిత్యుడు సెంట్రల్ పాయింట్ అంగాలేమిటి అయం లోక అంతరిక్షం అసౌలోక సువర్లోకం తర్వాత చంద్రుడు సెంట్రల్ పాయింట్ అంగములేమిటి అగ్ని వాయువు ఆదిత్యుడు అనే దేవతలు అంగములు రైట్ ఓంకారము సెంట్రల్ పాయింట్ అంగములేమి రుక్ యజుస్సు సామా తర్వాత ఆ అన్నము సెంట్రల్ పాయింట్ అంగములేమి ప్రాణ అపాన య సరిపడిందండి ఐదు ఈ అంగాన్యన్యా దేవత అనేది ఐదింటికి వర్తిస్తుంది అక్కడ కేవలం దేవతా అనే ఉందని కేవలం దేవతలే అనుకోద్దు మీరు వేదాహ లోకాహ ప్రాణాశ్చ వాటికి కూడా ఈ అంగాన్యన్యా దేవత అనే మాట వర్తిస్తుంది అదే అన్నారు ఆయన దేవతాగ్రహణం ఉపలక్షణార్థం లోకాదీనాం తర్వాత मह इेत व्याहृत्यात्म देश लोकादय्चर्वे अवयवभूता ने आये अहृति रूप में उ मह अने दी सो मिलन व्याहृत अंगम मह अने चंद्रुते मिलन देवतंगम మహహ అనేది ఆదిత్యుడైతే మిగిలిన లోకముల అంగములు ఆదిశబ్దం చేతనం మిగతావి తీసుకోండి సో ఇవన్నీ కూడా అవయవములుగా ఉంటాయి అంచేతనే మహీయంతే అనే మాట కుట్ర ఎలాగంటే ఇప్పుడు హృదయం ఉన్నది హృదయము మిగిలిన అవయవములన్నింటికీ వర్ధిల్ల చేస్తుంది సో మిగిలిన అవయములు కాళ్ళు చేతులు కన్ను ముక్కు మొదలైనవన్నీ కూడా జఠరము ఇవన్నీ కూడా హృదయము చేత మధ్యభాగము చేతనం వర్ధిల్ల చేయబడుతున్నాయి రైట్ అదేవిధంగా మహహా అనే వ్యాహృతి చేత భూ భువహ సువహ మూడు వ్యాహృతులు వర్ధిల్ల చేయబడుతున్నాయి ఆదిత్యుని చేత ఈలోకము అంతరిక్షలోకము ఆ సువర్ లోకము వర్ధిల్ల చేయబడుతున్నాయి అన్నము చేత ప్రాణాపాన వ్యానములు తర్వాత ఓంకారము చేత ఋగ్యజుస్సాములు ఈ విధంగా వర్ధిల్ల చేయబడుతున్నాయి మహీ అంటే అర్థం అని చెప్పేసి దిత్యాదీయ తెలుస్తోంది కదండీ ఆదిత్యే నవ్వవసర్వే లోహీయంతే ఆదిత్యుని చేతను లోకములన్నీ వర్ధిల్ల చేయబడ్డాయి ఆది ఆది ఏమిటి చంద్రమ వర్వాణి జ్యోతిగం శ్రీమహీయంతే చంద్రుని చేతనం ఈ జ్యోతిష్యులంటే దేవతలన్నీ కూడా వర్ధిల్ల చేయబడ్డాయి బ్రహ్మణ అవావ సర్వే వేదామహి అంతే ఓంకారము చేతనం మూడు వేదములు వర్ధిల్ల చేయబడ్డాయి అన్నే నవావ సర్వే ప్రాణామహి అంతే అన్నము చేతనం ప్రాణాపాన యానములోనే మూడు కార్యములు కూడా వర్ధిల్ల చేయబడ్డాయి వావా అంటే ప్రసిద్ధి వై ప్రసిద్ధి వై అండ్ వావా ఇండీడ్ తర్వాత आत्मनांगा महीयते महनमृ उपचय वर्धन मह अंटे महनमेंट महनमूने महनमेंट वृद्धि अटे उपचय పోషింపబడ్డ అది మహీయంతేంటే కాబట్టి మహీయంతే అంటే అర్థం ఏమిటి వర్ధంతే వర్ధిల్లుచున్నవి సో హృదయ దేహంలో ఈ ఆత్మ అంటే హృదయస్థానం ఈ హృదయస్థానము మిగతా వాటినన్నింటినీ వర్ధిల్ల చేసినట్టుగా ఈ ఐదు అంశాలు కూడా మహా అనే వ్యాహృతి మిగిలిన మూడు వ్యాహృతులను ఆదిత్యుడు మూడు లోకాలని చంద్రుడు మూడు దేవతలను ఓంకారము మూడు వేదములను అన్నము మూడు ప్రాణము మూడు ప్రాణపానం యానములను ఆ విధంగా వర్ధిల్ల చేస్తున్నాయి సరిపడింది కదండి అక్కడ ఆత్మనా అంగారి మహి ఎంతే అంటే ఆత్మ అంటే సచ్చిదానందాత్మ కాదు ఆత్మ అంటే మధ్య భాగము దేహము యొక్క మధ్య భాగము హృదయము హృదయస్థానం సచ్చిదానందాత్మ ఏం లేదు ఇక్కడ ఇక్కడ అంతా ఉపాసన తర్వాత అయం లోక అగ్ని ఋగ్వేద प्रथमा व्याहृति भूरि सरपड़ा अं अर्थम अभी आवाक्यर्थ कदा भूरि प्रथमा व्याहृति भू अने मोदी व्याहृति नाकिंकि उत्तराह, निरा चतुर्धा चतुर्धार సో ఒక్కొక్కటి నాలుగుంటి కింద మనం తీసుకుంటూ ఉండాలి సో నాలుగు నాలుగు నాలుగు చతస్రశ్చతుర్థ అది వ్యాఖ్యానం చేస్తున్నారు ఓకే తర్వాత మహ ఇతి బ్రహ్మా బ్రహ్మేతి ఓంకార శబ్దాధికారే అన్యస్యాసంభవా మహా ఇతే బ్రహ్మ అని ఉంది కదా అక్కడ బ్రహ్మ అంటే ఏమర్థం చెప్తారు సచిదానంద బ్రహ్మ అంటారా సగుణ పర బ్రహ్మ అంటే అవి ఏమీ కాదండి ఎందుకని ప్రకరణాన్ని బట్టి చెప్పాలి మీరు శబ్దాధికారం అధికారం అంటే ప్రకరణం అక్కడ శబ్ద ప్రకరణం అండి ఎలాగ భూరితి వారిచహ రుచి రుక్కులు అంటే శబ్దాలు సామాని సువరితి యజూగుం ఇవన్నీ శబ్దాలు కదండి ఆ శబ్ద ప్రకరణంలో బ్రహ్మానుంటే ఏమవుతుంది అది కూడా ఇంకో శబ్దం అవుతుంది అది ఓంకారం బ్రహ్మ ఇది ఓంకారో వాట్ ఎవర్ పాయింట్ హ్యాస్ టు మిగిలిందంతా మేము చెప్పేసాం ఇంక వాక్యం వాక్యం చెప్పక్కర్లదు ఎవరింగ్ తర్వాత ఆ వాక్యాన్ని చెప్తున్నారు అదేమిటి తావై ూర్భువస్సు చత్రకైకశా చా ధాశన చత్రశత్ర సత్యుర్ధ ంగా వ్యాఖ్యానం చేస్తారు ఏది వీధిపెట్టకుండా ఒక్కొక్కటి నాలుగు ఏమిటి ఒక్కొక్కటి అంటే ఏ ఏమిటి ఒక్కొక్కటి అంటే అవి నాలుగు మళ్ళను ఈ నాలుగు ఒక్కొక్కటి నాలుగు చతస్ర చతుర్థ తావా ఏతాహ చతస్రహ ఆ నాలుగు ఏమిటా నాలుగును వ్యాహృత స్త్రీలింగ శబ్దం అది స్త్రీలింగం తాహ స్త్రీలింగం ఏతాహ స్త్రీలింగం కాబట్టి వ్యాహృతయ అని చేత ఆయన భూర్భువస్సు వర్మ ఇది ఈ నాలుగు మళ్ళీ ఒక్కొక్కటి నాలుగు కింద ఉంటుంది చతుర్ధ నాలుగు ప్రకారములు ధ అంటే ప్రకారము ద్విధ అంటే రెండు ప్రకారములు ఏ కథ ఒకే ప్రకారము త్రిధ మూడు ప్రకారములు ఆ ప్రకారము అనే ప్రకారం మెథడ్ ప్రకారము అనే అర్థంలో ధ అనే ప్రతయం వస్తుంది వ్యాకరణం కాబట్టి ఇప్పుడు భూ ఉందనుకోండి అది చతుర్థ అయింది ఓ చోట భూరిదివా అయంలోక इंकोजोट भूरी व अग्नि इंकोट भूरीति वच इंकोजोट भूरीति वै प्राण स अलगे भुव अलगे शुव अलगे महोकटे नागुद तरवात यहा क्लुपता पुनरुपदेश तथा उपासन नियम ఈ మళ్ళీ తావా ఏతాశ్చత్రశ్చతుర్థ ఎందుకు పైన అలాగే ఉందిగా పైన లిస్టులో నాలుగు నాలుగు నాలుగు నాలుగు కింద పెట్టారు కదా మళ్ళీ తావా ఏతాశ్చత్రశ్చతుర్థ ఈ చర్విత చర్మణం ఎందుకు ఈ పిష్టపేషణం అంటే అలా కాదు మీరు ఉపాసన చేసేప్పుడు ఈ పైన చెప్పిన చతశ్రశ్చతుర్థ నాలుగు నాలుగు నాలుగు ఏ వరుసలో చెప్పామో అదే వరుసలో మీరు ఉపాసన చెయ్యాలి ఇటు అటు చేసి వల్లండి ఎలాగోలాగా ఆదిత్యుడైతేనేవి చంద్రుడైతేనేవి అంతా ఒకటే కదా అని అలాగ చేయకూడదు ఉపాసన చేసేపుడు సో యథాక్లుప్తానాం యథాక్లుప్తానాం అంటే క్లుప్త అంటే అరేంజ్ చేయబడినా ఏ విధంగా అవి చేయబడ్డాయో వాటిని అదే విధంగా మళ్ళీ ఉపాసన చేయాలి అని నియమించటం కోసం మీరు అనే ఒక రూల్ని ఫిక్స్ చేయటం కోసము అంటే మరో రకంగా మీరు ఉపాసన చేయడానికి వీరు అంటే ఉదాహరణకి అయంలోకహ అసౌలోకహ అంతరిక్షం అన్నారనుకోండి ఆదిత్యున్నే తీసుకోవాలి చంద్రుణ్ణే తీసుకోవాలి ఏమిటండి ఈ చంద్రుడు ఏమిటండి సెల్ఫ్ లూమినస్ కాదు ఏం కాదు చంద్రుడేమిటి అని మీరు అనకూడదు చంద్రున్నే తీసుకోవాలంటే అలాగే ప్రాణము అన్నాన్నే తీసుకోవాలి అన్నం ఎందుకండి అలా కాదు అన్నము చూసుకుంటాం సో ఈ ఫోర్ ఫోర్ ఫోర్ ఫోర్ డోంట్ మిక్స్అప్ ఆల్ దీస్ ీప్ దిస్ ఉపాసనా సేస్ సచ్ అనే నియమాన్ని విధించడం కోసం తావాత సుథ చూడండి నేను ఈ అంశంలో మీకు ఒక సైకలాజికల్ పాయింట్ మీకు గుర్తు చేస్తాను ఇంతకుముందు నేను చెప్పిందే మనిషి ఎలా జీవిస్తాడంటే ప్యూర్లీ సబ్జెక్టివ్ వరల్డ్లో జీవిస్తాడు ఊరికే అంటూ ఉంటారు ఆబ్జెక్టివ్ వర్ల్డ్ అని కాదు ఏం కాదు ఇప్పుడు ఈ నేచురల్ లాస్ ఉన్నటువంటి ప్రపంచంలో మనం జీవించాం న్యాచురల్ గ్రావిటేషను సూర్యుడు చంద్రుడు ఇతర లాస్ ఉన్నాయి కదండీ సో ప్రకృతి శక్తులు ఉన్నాయి ఆ ప్రకృతి శక్తులు ఉన్న ప్రకృతి శక్తులను మీరు మనస్సులో పెట్టుకుని వాటితో రిలేట్ అయితే జీవిస్తున్నారా ఏమన్నానా ఏమీ లేదు ప్రకృతి శక్తులు ఉన్నాయని కూడా దృష్టి మనకు ఎంతసేపు నా బ్యాంకు బ్యాలెన్సు నా ఇల్లు నా వగ్లి నా నా భార్య నా బిడ్డ నా భర్త నా ఇల్లు నా కుంసం నా కంచం ఈ గోలే కానీ రాగద్వేషాలు తప్పించి ప్రకృతి ఓ ఇదంతా జగత్తు ఇదంతా విశాలమైన సమాజము వీళ్ళందరూ ప్రాణులు ఈ ప్రా ఆ కోడిలో ఉన్న ప్రాణము నాలో ఉన్న ప్రాణము ఒక్కటే హూ కేర్స్ ఫర్ ఆల్ దాట్ సో నేను చూస్తాను పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను వాకింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కోళ్ల ఫారం ఒకటి ఉంటుంది అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోళ్ళని వాళ్ళు అలా ఫిజికల్గా లిఫ్ట్ చేసేసి బాక్సుల్లో పెట్టేసి మామూలుగా మనం పుస్తకాలను లేకపోతే బట్టలలో సర్దుకున్నట్టుగా సర్దేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాటికి కలిగేటువంటి హాని వాటికి కూడా దుఃఖం కలుగుతోందనే ఆలోచన కూడా వాడికి ఉండదు ఈజ్ మోస్ట్ ఇన్సెన్సిటివ్ ఫర్ హిమ్ అదొక ప్రాణే కాదు అది హౌ హీ కుడ్ బికమ్ సో బ్లైండ్ అబౌట్ ఇట్ అంటే వాడికి కోడి అంటే వాడు దాని మీద మూడు రూపాయలు ఖర్చు పెట్టాడు రెండు రూపాయలు లాభం వస్తుంది వాడు ఆ రెండు రూపాయలు ఇప్పుడు వాడు వసూలు చేసుకోవాలి ఇప్పుడు ఐదు రూపాయలు రావాలి వాడికి ఐదు రూపాయల్లో వాడు పెట్టుబడు మూడు రూపాయలు లాభం రెండు రూపాయలు వాటి దృష్టి అంతే దాని ప్రాణంతో వాడికి సంబంధం లేదు అది కూడా కుయి కుక్ అయిన సౌండ్ చేస్తుంది బతుకున్నట్టుగా ఉంది ఇటు కదులుతోంది మనలాంటిదే అదని వాడు ఆలోచించడం మనము అలాగంటి జీవితమే జీవించేస్తూ ఉంటాం హైలీ సబ్జెక్టివ్ వరల్డ్ ఈ ఉపాసన అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఆ రెస్ట్రిక్ట్ చాలా రెస్ట్రిక్ట్ కన్స్ట్రిక్ట్ అయిపోయి చాలా సంకుచితమైన జీవితాన్ని వీడు బతికేస్తూ ఉంటాడు దాని నుంచి వీడిని బయటకు తీసుకొచ్చి ఒక్కసారి ఈ ప్రకృతి శక్తుల యొక్క దర్శనాన్ని చేయిస్తుంది ఉపాసన అంచేతనే ఈ ఉపాసన ఎలా చేయాలంటే సూర్యుడి దగ్గర నిలబడ్డారనుకోండి ఏముందండి దీంట్లో కష్టమే ఉంది మీరు ఎదుర్కొండగా భూలోకంలో నిలబడ్డారు ఎదురుకుండా అంతరిక్ష లోకం ఉంది సూర్యుడు సువర్ లోకం అమ్మ ఈ మూడు లోకాలని వ్యాపించి సూర్య భగవానుడే ఉన్నాడు ఈ భావన మనస్సులో రావడానికి కష్టమే ఉంది మీ మనస్సులో ఎలాగా ఈ భావన ఓ రకంగా వచ్చి ఉంటుంది కానీ దాన్నే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇక్కడ ప్రజెంట్ మీరు ఇంత సిస్టమేటిక్గా భావన చేయలేరు మీరు చేస్తే ఎలా భావన చేస్తారు ఏదో తత్వ విదానంద గారు అప్ప అస్తమానం సూర్యుడు సూర్యుడు అని గోళ పెడుతూ ఉంటాడు ఈ సూర్యుడే కాబట్టి ఇలా వ్యాపించి ఉన్నాడని ఏదో ఏదో అలాగేదో ఓవరాల్గా మీరు భావన చేస్తారు కానీ ఇంత పెర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా భావన చేస్తారా చేయలేరు ఇప్పుడు చేస్తారు ఈ చేస్తారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఉపనిషత్తులు ఈ ఉపాసనలు తెలుసున్నవాడికి ఈ సంసారంలో ఆ ఈశ్వరీయ భావన దృఢంగా గోచరిస్తుంది వాడు ఈ హైలీ సబ్జెక్టివ్ ప్రపంచంలో బతికిస్తూ ఉన్నవాడిని ఈ ఉపాసన ఏం చేస్తుందంటే ఒక్క ఉదుటున వాడిని ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్లోకి తీసుకువెళ్తుంది ఇప్పుడు భూలోకము అంటే అది మీది కాదు నాది కాదు ఇల్లు అంటే అది నాది ఇంకోహటిది కాదు హైలీ సబ్జెక్టివ్ కాలేదా భూరితి అయం లోక అసలు ఈ లోకాన్నంతని కూడా చూసి అంతరిక్షాన్నంతని చూసి సువర్లోకాన్ని దర్శించి దీన్నంతనే ఆ సూర్యభగవాను యొక్క శక్తి వ్యాపించి ఉన్నది అని మీరు భావన చేస్తే ఒక్క సె ఒక థర్టీ సెకండ్స్ మీరు ఆ భావన చేయగలిగారంటే మీ మనస్సు పరిశుద్ధమైపోతుంది ఎందుకంటే హైలీ సబ్జెక్టివ్ ప్రపంచంలో మనం బతికే ప్రపంచము అంటే మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఒక భయంకరమైనటువంటి జైలును నిర్మాణం చేసుకుంటాం ఆ జైలు యొక్క గోడలే మనకున్న రాగద్వేషము రాగద్వేషములోనే జైలును నిర్మాణం చేసుకుని ఆ జైల్లో బతుకుతూ ఉంటాం ఆ జైల్లో బయటికి రావాలి ఇంట్లో ఎంతసేపు తలుపులు మూసేసుకుని కత్తిలు మూసేసుకుని ఇంట్లో కూర్చున్నవాడికి ఒక్కసారిగా వీధిలోకి వచ్చాడనుకోండి సాయంకాలం ఐదు గంటలకి హామ్మాయ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అది దేహానికి అదేవిధంగా మనస్సుకి కూడా ఫ్రెష్నెస్ రావాలి దానికి ఉపాయం ఏమేంటే సూర్యుణ్ణి చూడగానే ముల్లోకములను ఈ సూర్యభగవాను యొక్క శక్తి వ్యాపించి ఉన్నది ఆహా చంద్రుణ్ణి చూడగానే దేవతలందరినీ దేవతలంటే కాస్మిక్ పవర్ అని సాధారణంగా లోకంలో దేవతా శబ్దానికి జనాలకి సరైన అర్థం తెలియదు వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే లిటరల్ మీనింగ్ని చెప్పుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎలాగంటే కుమారస్వామి ఇక్కడ ఉంటాడు ఇప్పుడు ఇది మా మా నేనేమో హైదరాబాద్లో ఉన్నాను మా తమ్ముడేమో టెక్సస్ డ్యాలస్ టెక్సస్లో ఉన్నాడు మా అన్నయ్య ఏమో టొరాంటోలో ఉన్నాడు మా అక్క ఏమో లండన్లో ఉంది ఇంద్రుడేమో స్వర్గంలో ఉన్నాడు కుమారస్వామి ఇక్కడ ఉన్నాడు శివుడు అక్కడ ఉన్నాడు అంతే నేను కొన్ని లో లోకానికి సంబంధించినవి జత చేశాను సో దట్ ది సేమ్ కాన్సెప్ట్ ఇట్ ఈజ్ నాట్ సో అక్కడన్నా తమ్ముడు ఇదంతా కరెక్టే కానీ ఇంద్రుడు కుమారస్వామి వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారని అనుకోకూడదు ఇంద్రుడు అంటే ది కాస్మిక్ పవర్ కాల్డ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంద్రో బలే శ్రిత మీ శరీరంలో ఓ బలం ఉన్నది పక్క నుండే ఇంకో మనిషి శరీరంలో బలం ఉన్నది ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ బలం ఉన్నది వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ యూ యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్ హ్యాస్ ఇట్స్ కాంపోనెంట్ అట్ ది సమష్టి లెవెన్ మీ శరీరంలో బలం ఉంది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా సమష్టిలో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది ఆ సమష్టి ఫిజికల్ స్ట్రెంగ్త్కి ఇంద్రుడని పేరు మీ శరీరంలో అదే ఒక ఏదో ఒక శక్తి ఒక మనస్సు ఉంది ఒక ఇండివిజువల్ మైండ్ యూ హ్యావ్ ది సమష్టి మైండ్ యూనివర్సల్ మైండ్ దానికి హిరణ్య అని పేరు యూనివర్సల్ మైండ్ మీకు చూపు ఉన్నది ది విషం మీ శరీరంలో అది యూనివర్సల్ లెవెల్లో ఆ చూపుకి సూర్యుడు అని పేరు సూర్యుడు దేవత చక్షు ఆ సూర్యోమే చక్షుషిష్రిత కాబట్టి ఏ పవర్ మీలో పవర్లు ఉన్నాయి కదండి పవర్ లేకపోతే మనిషి ఏముంది పవర్ అంటే ప్రాణం లైఫ్ సో దట్ లైఫ్ ఈజ్ ఇన్ యూ ఇన్ సో మెనీ ఫార్మ్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సో చేతుల్లోకి వెళ్ళేపటికి ఆ లైఫ్ ఓ రకంగా ఉంటుంది కాళ్ళలోకి వెళ్ళేప్పటికి అదే లైఫ్ మరో రకంగా ఉంటుంది ముక్కులో ఆ లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది చెవిలో ఇంకో రకంగా సో ఎన్ని పవర్స్ అయితే మీ శరీరంలో ఉన్నాయో అన్ని పవర్స్ యొక్క కరెస్పాండింగ్ కాంపోనెంట్స్ యూనివర్సులో ఉంటుంది మీరు అనొచ్చు నా శరీరంలో ఇన్ని పవర్స్ భేదమే లేదండి ఒకే పవర్ ఉందని మీరు అనొచ్చు అంటే యూనివర్సులో కూడా ఒకే పవర్ ఉంది ఆ పవర్ పేరే సూత్రాత్మ ఆర్ ప్రాణ కాదండి నా శరీరంలో పది ఉన్నాయినా అయితే యూనివర్సులో కూడా పది ఉన్నాయి ఇప్పుడు ఆ పది కాస్మిక్ పవర్స్కి దేవతలు అని పేరు ఇప్పుడు మీ శరీరంలో ఎన్ని పవర్స్ ఉన్నాయి ఒకటి అయితే యూనివర్స్లో కూడా ఒకే దేవత ఉన్నది ఆ దేవతకే హిరణ్య గర్భ అని పేరు మీ శరీరంలో పది పవర్స్ ఉన్నాయనుకోండి యూనివర్స్లో పది దేవతలు ఉంటారు పది కాస్మిక్ పవర్స్ ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా లెక్క వేసుకోవచ్చు నా శరీరంలో మూడు కోట్ల పవర్స్ ఉన్నాయి ఎనిమిరంటే యూనివర్స్లో మూడు కోట్ల దేవతలు ఉన్నారు అవి మూడు కోట్లు ఎక్కడ ఉన్నాయండి మూడే ఉన్నాయి అయితే యూనివర్స్లో కూడా మూడే ఉన్నారు దిస్ ఈస్ హు హు అండర్స్టాండ్ అయితే దురదృష్టం ఏమిటంటే సమాజంలో దేవతా శబ్దానికి సరైన అర్థం తెలియక దేవత ఈజ్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ కాస్మిక్ పవర్ దట్ ఈస్ దేవత ఇప్పుడు దేవత ప్రత్యక్షమా పరోక్షమా ఈ సత్యం తెలియని వాడికి పరోక్షం ఈ సత్యం తెలిసిన వాడికి ప్రత్యక్షం ఇప్పుడు వాయుదేవత ఎక్కడుందండి అంటే మీరు ఎవరైనా పౌరాణికుణ్ణి అడిగితే వాయుదేవత ఎక్కడుందంటే ఆయన ఒక బొమ్మ వేస్తాడు బొమ్మ వేసి ఇది భూలోకం దీని అడుగున నరకలోకం ఉంటుంది ఈ పైన అలా వెళ్తుంటే అక్కడెక్కడో వాయులోకం లోకం తగులుతుంది అక్కడ ఉంటాడు వాయువు అని చెప్తాడు ప్రతి వాయుదేవత అక్కడ ఉండడం నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నీ గుండెలో లేదండి వాయువు నీ ఊపిరితిత్తుల్లో వాయువు లేదు నీ ఊపిరితిత్తుల్లో వాయువు లేకపోతే అక్కడ ఉండి కూడా ఉపయోగం ఏం లేదు అక్కడ ఉన్నాడో బానేడో ఇక్కడ ఖాయంగా ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు మొత్తం స్పాస్ అంతా వ్యాపించి ఉన్నాడని చెప్పేసి మనకి స్పష్టం అవుతుంది దట్ ఈస్ వాయుదేవత దట్ ఈస్ వరుణ దేవత వరుణ దేవత ఈస్ సిమిలర్ ఎవ్రీథింగ్ ఈజ్ కిడ్నీకి ఫెయి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి దానికి వేదంలో వరుణ పాశము అని పేరు వరుణ పాశాన్ ముంచితి సో ఆ అనుగ్రహం ఉంటే వరుణపాశం లేకుండా అవుతుంది వరుణ పాశము పేరు కిడ్నీ ఫెయిల్యూర్ సో కిడ్నీ డయాబెటీస్ లేకపోతే అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే వరుణుడు కొంచెం గడబడి చేస్తున్నాడని అర్థం సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అన్ని దేవతలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడున్న దేవతలు అయితే లిమిటెడ్గా ఇండివిజువల్ అనబడతారు అవి వాటి యొక్క యూనివర్సల్ కాంపొనెంట్స్ దే ఆర్ ది కాస్మిక్ పవర్స్ అవి దేవతలు కాబట్టి ఇది దేవతా భావన దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఈ ఉపనిషత్తుల్లో ఈ ఇక్కడ మనకి స్పష్టమైంది కదా ఎవ్రిథింగ్ ఈజ్ దేర్ సో సో రాత్రిపూట చంద్రుణ్ణి చూడగానే చంద్రుణ్ణి చూడగానే మనం మనకు అసలు ఏదైనా ఒక హృదయంలో భావన ఎప్పుడైనా కలుగుతుందా మంచి భావన ఎప్పుడైనా కలుగుతుందా అసలు చంద్రుడు ఒకడు ఉన్నాడనే దృష్టిలో ఉండదు వీడికి వీరికి ఎంతసేపు ప్యాకాటో సెకండ్ షో సినిమా